సహా వ్యాకరణం నా వేద ఇప్పుడు ఎదన్నా ఇంకా అంతకంటే ఏమంటామండి అలాగే అన్యోసోన్యోహమ స్మితి సహా న వేద వాడు ఆ పరమాత్మను గురించి ఏమీ తెలుసున్నవాడు కాదు అని ఆరంభించారు ఈ అవిద్యా ప్రకరణాన్ని ఆ విధంగా ఆరంభించారు ఆరంభించి ఆత్మస్వరూపము మీకు ఎప్పుడైతే తెలియలేదో वीरे भेदबुद्धि वो देहात्म भाव में पड़ो व्यास्ट क्रीड रेस रेलीजि अभी वाई वाई क्या सिस्टम अंत वी वीदुनी चातर्वर्ण्य प्रभाग आदि अब ने परम का ने वेरू परमात्म वेर अंदर परमात्म, परमात्म स అందరూ పరమాత్మ స్వరూపులే అంటే ఇంకా విభాగాలు ఏముండవు ఆల్ ఆర్ ఇండియన్ సిటిజన్స్ అన్నారనుకోండి నో డివిజన్స్ ఎగైన్ నో డివిజన్స్ బట్ ఆల్ ఆర్ ఇండియన్ సిటిజన్స్ అనే మాట పక్కన పెట్టండి దట్ ఈజ్ నాట్ ది పాయింట్ వాట్ ఈస్ ది పాయింట్ ద పాయింట్ ఈస్ ఫార్వర్డ్ క్యాస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ దట్ ఈస్ ది పాయింట్ క్యాస్ట్ సెన్సెస్ తీయండి అది పార్లమెంట్లో పాస్ చేశారు క్యాస్ట్ సెన్సెస్ థీమ్ అన్నారు అంటే వాళ్ళు ఉన్నారు ఆల్ ఆర్ ఇండియన్ సిటిజన్స్ అంటే నో క్యాస్ట్ సెన్సెస్ థీమ్ అదేవిధంగా నేను పరమాత్మ ఒక్కటే భేదం లేదు అంటే అసలు ఇంకా విచారమే లేదు ఎప్పుడైతే భేదమే సత్యమని మీరు స్వీకరించినారో ఇక చాతుర్వణ్యాది ప్రవిభాగము నాలుగు వర్ణములు ఆది శబ్దం చేత ఇంకా మిగతా ఆదిన ఆత్మ జాయా ప్రజాపితాది గ్రహ యా ఇప్పుడు మీరు ఆలోచించండి నేను క్షత్రియుడను అన్నాడనుకోండి నేను క్షత్రియుడను అని వాడు అనగానే నేను పరమాత్మస్వరూపుడను అన్నదానికి నేను క్షత్రియుడను అన్నదానికి చాలా భేదము కలదు నేను పరమాత్మస్వరూపుడను అహం బ్రహ్మాస్మి అంటే ఇంకా ఆ తర్వాత మాట్లాడాల్సిందేం లేదు మౌనమే ఉంటుంది ఇంకేం చెప్తారు అలా కాకుండా నేను క్షత్రియుడను అనగానే నేను క్షత్రియుడను చాలామంది క్షత్రియులలో నేను ఒకడిని ఎందుకని మిగతా క్షత్రియులలోను ఒకటి కాదు కాదు క్షత్రియులు ఉన్నారు వాళ్ళలో నేను ఒకటిని హౌ నాకు నా ఇల్లు నా వాకిలి నా బ్యాంక్ అకౌంటు నా భార్య నా పిల్లలు అంత వేరు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ ఏం చేస్తుంది ఈ నేను అనేదాన్ని ఇతరమైన నేనుల నుండి విడదీసి చూపిస్తుంది అంతే కదా బ్యాంక్ అకౌంట్ చేసే నా భార్య అన్నప్పుడు ఏమిటి అంతే ఈ నేనుని ఇతరమైన నేనుల నుండి ఈ భార్య విడదీసి చూపిస్తుంది ఈమెకు భర్త అలాగే ఈ కుర్రవాడికి వీడు తండ్రి అలాగే ప్రతీది కూడా భేద పురస్సరంగానే ఉంటుంది జాయ అది ఆది శబ్దం చేత గ్రహించారు తర్వాత వీడేం చేస్తాడంటే మరి పరిచ్ఛిన్నుడైపోయినాడు క్షత్రియుడు వైశ్యుడు ఇటువంటి క్యాస్ట్ సిస్టంలో పడిపోయాడు పడిపోతే వాడికి కర్మ ఉంటుంది కర్మ చేసి పుణ్యాన్ని సంపాదించుకోవాలి సంపాదించుకుని ఇహలోకంలోనూ పొరలోకంలోనూ భోగాలను పొందాలి కర్మ ఉంటుంది ఈ కర్మకి పాంత కర్మ అని పేరు అంటే ఈ కర్మను చేయడానికి ఐదు కావాలి ఎప్పుడైనా మీరు ఇంట్లో గృహస్థు సత్యనారాయణ వ్రతం చేసుకున్నప్పుడు మీరు చూసుంటారు ఐదు ఉంటే కానీ అక్కడ కర్మ పూర్తవు ఏమిటి ఐదు తాను భార్య భార్య లేకుండా వ్రతం ఏం చేస్తారండి భార్య లేకుండా వ్రతం చేయడం ఉండదు వీడు ఒక్కడు కూర్చున్న సత్యనాయ వ్రతాలు అవి చేయరు భార్య పక్కన కూర్చుని కూడా వ్రతం చేస్తారు ఆవిడ ఎక్కడైనా ఒంటింట్లో పని అది హడావిల్లో ఉంటే ఏదో రవికల గుడ్డో ఏదో పక్కన పేట మీద పెట్టుకుని వీడు వ్రతం చేయాలి తప్ప ఒక్కడు వ్రతం ఉండదు కాబట్టి తాను భార్య తర్వాత ఈ రకంగా ఐదు ఉన్నాయండి ఐదు ఏమిటో వాళ్ళ ఇష్ట చూస్తే తెలుస్తుంది దీనికి పాంతకర్మ అని పేరు మీరు తైత్రీయంలో చూస్తున్నారు పాంతం వా ఇద పాంతే నైవ పాంత సో పాంత కర్మ పాంత అంటే పంచ నుంచి పాంత వచ్చింది చా కావుతుంది చోపు సో పంచ నుంచి వచ్చింది ఐదు ఈ ఐదు ఏమిటంటే తాను భార్య విత్తము వ్రతం చేయాలంటే డబ్బులు ఉండాలి కదా విత్తము మూడయ్యాయి అక్కడికి తర్వాత అగ్నిహోత్రము హోమద్రవ్యము అలాగేవో ఇంకో రెండు కలుపుకుంటే ఐదు అవుతాయి లేకపోతే నన్ను చూసి చెప్పమంటే చెప్తాను లిస్ట్ ఉంది నాకు గుర్తులేదు పాంతకర్మ సాధ్య సాధ్యసాధనక్షణ ఏడు ఎంత కర్మ ఓకే अंत समे आत्मा मन एवा आत्मा वाग जाया, आ, ओके वि मूड कदा तरह నామము రూపము ఐదు నామరూపాలు కలుపుకోండి ఐదు అంటే నామరూపాలంటే హోమద్రవ్యం ఉందనుకోండి అది రూపము మంత్రం వల్ల చెప్పి వేస్తారు అది నామము ఆ రకంగా వేసుకోండి సో ఐదు హోమద్రవ్యం ఉండాలి కదా హోమం చేసేటువంటి సాధనం ఏదో ఉంటుంది ఆ ద్రవ్యము యొక్క రూపం ఉంటుంది మంత్రం సో ఆజ్యన జుహోతి అని ఒక మంత్రం చదివి ఆజ్యము అంటే నెయ్యిని హోమం చేస్తాడు మంత్రం చదివేప్పుడు సోమా యస్వాహ సోమా ఏదన్నమమా అని మంత్రం చదువుతాడు ఐదు ఒక్కడికి ఈ ఐదింటితోటి ఐదు ఉంటే కర్మ మంత్రాలు వచ్చి ఉండాలి హోమ ద్రవ్యాలు పెట్టుకోవాలి తను ఉండాలి పక్కన భార్య కూర్చోవాలి డబ్బు ఉండాలి కొంత డబ్బు ఉండాలి డబ్బు ఇప్పుడు ఈ హోమ ద్రవ్యాలకి దానికి డబ్బుద్దు తర్వాత పురోహితుణ్ణి మీకు మంత్రం జాతకాపోతే పురోహితుణ్ణి పిలిచారనుకోండి ఎందుకు కొంత దక్షిణ ఇవ్వాలి శాస్త్రం అలా ఉండేది దక్షిణ అంటే వాళ్ళు ఏదో డబ్బు వ్యామోహంతో పట్టుకుపోతున్నారు అనుకోకూడదు ఒకప్పుడు అలా ఉంటే ఉండొచ్చు ఎందుకంటే మానవ స్వభావంలో కొంత లోభబుద్ధి ఉంటుంది కనుక వారు కొంత ధనాన్ని అపేక్షించటం అలాంటివి ఉంటాయి ఎందుకంటే అల్టిమేట్గా మానవులేగా అందరూ కానీ ఆ దృష్టితో మనం చూడకూడదు అలాంటి దోషాలు ఇవ్వకుండా ఉన్నప్పటికీ దక్షిణ అన్నది శాస్త్రము చేత విధించబడిన ప్రక్రియ మీరు దక్షిణ లేకుండా మొత్తం కర్మంతా చేసి దక్షిణ లేకుండా అంతా మేము సేవాకార్యంగా చేస్తున్నామంటే కుదరదు మీరు సేవాకార్యంగా చేసినప్పుడు కూడా ఏదో సందాలు వేసుకుని ఆ మంత్రాన్ని చెప్పిన వాడికి ఒకసారి దక్షిణ ఆయన చేతిలో పెట్టాలి అది ధర్మం కాబట్టి व्यक्तों ईंटो पांत कर्म पातकर्म साधन देधन स्वर्गा परलोका साधन इहलोक मेरे को पंंत कर्मीते दाक इधन पुत्रकामषि अभी इहलोक पुत्र साना पी साधन इदंता संसार अचेतनेज्ञे మీరు అక్కడికి వెళ్ళి దాంట్లో ప్రవేశిస్తే మీరు సంసారి అయి ఉంటే స్వతహాగా మీరు చక్కగా నీళ్ళు పాలు కలిసినట్టుగా కలిసిపోతారు మీలో సంసారం తక్కువగా ఉండి వివేకము అవి ఉండి జ్ఞానదృష్టి అధికంగా ఉంటే నీళ్ళును నూనె అలా విడిపోయి ఉంటారు కలవరు కలవలేరు అంచేతనే అటువంటి పాంత కర్మ సందర్భంలోకి జ్ఞాననిష్ఠులు దూరంగా పోతారు ఎందుకంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏదైనా మాట్లాడితే జ్ఞానమని మొదలుపెడితే వాళ్ళకి కర్మయందు వైమనస్యం ఏర్పడుతుంది ఆ వైమనస్యం మనం కలిగించకూడదు వాళ్ళు ఏదో కర్మ చేసుకుంటున్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళకి వైమనస్యాన్ని మనం కలిగించకూడదు కాబట్టి దూరంగా ఉండడం మంచిది లేదా అక్కడికి వెళ్ళి వాళ్ళ మనస్సుకి నచ్చుబాటయ్యే మాట చెప్పాలి అది చాలా కఠినమైన విషయం ఏ ఎండక గొడుగు పట్టడం అలవాటైతే పర్వాలేదు కానీ కొంచెం యథార్థ భాషణానికి అలవాటు పడ్డవాడైతే వాళ్ళు చేసేటువంటి పిచ్చి పిచ్చి వ్యవహారాలన్నిటికీ సముచితమైన వ్యాఖ్యానం చేసుకుంటూ ఏం చేస్తాం ఇప్పుడు ఈ కళ్యాణం ఏదో చేస్తారు ఆ కళ్యాణానికి మీరు వ్యాఖ్యానం చేయండి అని మైకు నా ముందుకు చూశారు ఒకసారి అంటే నేను ఇంకప్పటి నుంచి కళ్యాణానికి వెళ్ళడం మానేశాను ఎందుకంటే నేనేం వ్యాఖ్యానం చేస్తాను అడుకో రాముడు మంగళసూత్రం కడుతున్నాడు అని ఇలాగా నేను ఎక్కడ చెప్పను నా వల్ల కాదు అప్పటి నుంచి నేను వెళ్ళడం మానేశాను అంటే నాంపల్లిలో అన్నదాన సమాజం ఒకటి ఉండే వాళ్ళు చక్కగా కళ్యాణం అనేది చేస్తారు అన్నదానానికి నాకు తెలుసున్న ఒక దాత ద్వారా నేను ఏదో కొంత వ్యవస్థ చేశాను అప్పుడు వాళ్ళు నన్ను నన్ను మోసిపోయి ఆ కళ్యాణ వేదికపై కూర్చోబెట్టారు ఎవరైనా నాలుగు మాటలు చెప్పాలి ఇంక ఏం తప్ప ఇంకెవరు చెప్తారని నాకు ముందు ఆయన కళ్యాణం చేస్తూ ఉంటే నేను చెప్తూ ఆయన ఆచార్యుల గారు కళ్యాణం ఆయన జబర్దస్తిగా చేయించేస్తూ ఉంటారు దానికి ఆయన జీదానికి ప్రతిదానికి నేను వ్యాఖ్యానం చేయాలి నా వల్ల కాదని నేను అప్పటి నుంచి వెళ్ళ మానేశాను ఎందుకంటే ఎవరో పుష్టి వాళ్ళ మనస్సుకు నచ్చుబాటు అయ్యేట్లా చెప్పాలి చాలా కఠినమైన విషయం అలా చెప్పడం కష్టం అవుతుంది ఈ రకమైన ధోరణికి అలవాటు పడితే ఎనివే ఇదంతా కూడా సంసారంలో భాగం దాన్ని సంసారం కింద వర్ణిస్తున్నారు చూడండి అంచేతనే మీరు చూడండి ప్రతిపెద్ద యజ్ఞాలు క్రతువులు పూజలు చేసేవాళ్ళు కూడా స్వతహాగా సంసారులుగానే ఉంటారు వాళ్ళకు కూడా కోపతాపాలు ఉంటాయి తర్వాత లోభం ఉంటుంది ద్వేషం ఉంటుంది రాగం ఉంటుంది మిత్రులు ఉంటారు శత్రువులు ఉంటారు అన్నీ ఉంటాయి సమబుద్ధి ఉండదు సమం ఎలా గుర్తుంది అంత విషమే సమం కుదరు అంత సంసారం సాధ్య సాధన లక్షణ తర్వాత బీజాంకురవత్ వ్యాకృత అవ్యాకృత స్వభావ ఈ సంసారం ఎక్కడి నుంచి వచ్చిందండి ఇప్పుడు మీరు ఆలోచించండి వీడు నిద్రపోతున్నాడు అతనికి బ్యాంక్ అకౌంట్ ఉంది ఆ బ్యాంక్ అకౌంట్లో ఉన్న సొమ్ము తక్కువ అనే ఒక అసంతృప్తి ఉంది భార్య పిల్లలు తర్వాత ఇల్లు వాకలి సంసారంలో ఎన్ని అసంతృప్తులు దోష దోషాలు భయాలు తర్వాత కయ్యాలు కావేశాలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి నిద్రపోతున్నాడు ఇవన్నీ ఎక్కడికి పోయాయి అన్నీ బీజావస్థలో అతని హృదయంలో గూడు కట్టుకుని ఉన్నాయి ఇవన్నీ అవస్థకి అవ్యాకృతము అని పేరు అంటే వ్యాకరణం చేయలేదనమాట వ్యాకరణం అంటే ప్రకటవ కాలేదు వ్యాకరణం అంటే ఇప్పుడు వామ శబ్దం ఉంది నాలో గూడు కట్టుకుని ఉంది లోపల నన్ను మీరు కలిపి కదిపితే కందిరిగ తుట్టని కదిపినట్టుగా అది బైకొస్తుంది లేకపోతే అలా గూడు కట్టుకుంటుంది మీరు కదిపారనుకోండి అకారాంత స్వం లింగో రామశబ్ద రామ రామో రామాహే రామ హే రామో హే రామాహ ఇటువంటి ఎన్ని పదాలు ఎంత వివరణ వస్తుందో చూడండి ఒక్కొక్క విభక్తికి వచనాలు ఎన్ని తేడా వచ్చేస్తుందా లేదా రామం రామౌ రామాన్ రామేణ రామాభ్యాం రామ ఇష్టోని ఎలా వస్తుంది దీనికి ఇప్పుడు ఈ వ్యాకరణం అంతా ఎక్కడుందండి నా లోపలే ఉంది కదా ఎలా ఉంది నిబుడీకృతంగా బీజావస్థలో ఉంది ఉండబట్టే చెప్పాను కదండి ఇప్పుడు రామశబ్దాన్ని నా లోపల ఉంది కాబట్టి చెప్పాను లేకపోతే ఎలా చెప్తాను మీ ముందు రామశబ్దాన్ని నేను ప్రకటించేశానంటే నా లోపల ఉంది చెప్పక ఎలా ఉంది అవ్యాకృతంగా ఉన్నది చెప్పే సమయంలో ఎలా ఉంది వ్యాకృతమై ఉన్నది ఈ పదములు గుర్తుపెట్టుకోండి అవ్యాకృతము వ్యాకృతము వీడి నిద్రపోతున్నాడు వీడి పెద్ద సంసారి వాడి సంసారమంతా ఎలా ఉంది వాడి హృదయంలో నిబిడీకృతమై ఉన్నది ఈ సంసారికి మామూలుగా ఇల్లు వాకిలి భార్య పిల్లలే కాకుండా ఒక గే అవైతే అవైతే పర్వాలేదు గే దారి నాకు నవ్వుస్తే ఆగదు అలా నవ్వుతూనే ఉంటాను కదా ఇక్కడే కాదు అక్కడ కూడా ఈ సమస్య అంటే ఇదంతా నేను చూశాను ఈ సంసారం అంతా చూశాను నేను ఇతరులలో చూస్తూ ఉండి ఇవన్నీ అంటే పరిశీలిస్తున్నాను దోషం పడుతున్నాను సంసారం ఎలా ఉంటుందో చెప్తున్నా నిద్రపోతున్నాడు నిద్రపోతే వీరి సంసార స్థాపాలన్నీ వాడు ఎవరిలో గూడు కట్టుకుంటే వాటిలో చేతి కూడా ఉంటుంది అది అది అది కూడా ఉంటుంది అవ్యాకృతంగా ఉంటుంది ఉన్నాను నిద్రలేస్తాడు నిద్రలేస్తే మొత్తం సంసారం అంతా వస్తుంది ఈ మహిషంతో పాటుగా ఏదే తెలుగులో అంటే కొంచెం ఇబ్బట్టుగా ఉంటుంది సంస్కృతంలో అనేస్తే బా చాలా బాగుంటుంది ఈ మహిషంతో సహా మొత్తం సంసారం అంతా ప్రకటన సో ఒక జీవిత కాలంలో వీడు పుణ్యాలు పాపాలు చేస్తాడు అవన్నీ నెల నివిడీకృతమై ఉంటాయి మళ్ళీ ఇంకో జన్మలోకి వెళ్ళగానే ఈ సంసారం అంతా ఒకప్పుడు అవ్యాకృతం ఇంకోప్పుడు వ్యాకృతం ఈ సంసారం అవ్యాకృత వ్యాకృత స్వభావ పోనీ అలా వ్యాకృతంగానే ఉండిపోతుందా ఉండదు వీడిద్దరిలోకి పోతానే అవ్యాకృతమై కూర్చోతుంది పోనీ అవ్యాకృతంగా ఉండొచ్చుగా నిద్ర మహానందం అద ఉండదు తెలివి వచ్చేస్తుంది ఏ పొని తెలివి వచ్చిన వెంటనే అలా శుద్ధ చిన్మయుడుగా అలా తెలివిగా ఉండిపోవచ్చు కదా ఈ మొత్తం సంసారం అంతా వెళ్ళి మళ్ళీ ఆహా ఈ బంధము ఎలాంటి బంధం అంటే సో వ్యాకృత అవ్యాకృత స్వభావ సంసార దాని సంసారం లక్షణమేది అది ఎండవదండో వీడు మరణించినా సంసారం ఎండు కాదు అలా కొనసాగిపోతూ ఉంటుంది ఇది సంసారము తర్వాత ఈ సంసారము యొక్క సారమేమిటో చెప్పండి మీరు ఇప్పుడు ఆభరణాలు ఉన్నాయి ఆభరణముల సారం ఏమిటంటే బంగారం అలాగా ఈ సంసారం యొక్క ఆత్మ ఆత్మ అంటే సారం నామూప కర్మాత్మక ఓ పేరు ఓ రూపం ఓ క్రియ కర్మ అంటే క్రియ వీడు నా కొడుకు అన్నారనుకోండి కొడుకు అంటే వడు మీన్ బై దాట్ ఈ లోకంలోకి అందరూ వచ్చినట్టుగానే వాడు వచ్చాడు వీడు వచ్చాడు దీంట్లో కొడుకేమిటి తండ్రి ఏమిటి కాకే కాంతా కష్టేపుత్ర కాబట్టి అందరూ జీవులు ప్రవాహంలో పోతూ ఉంటారు ఇంకా కొడుకేమిటి తండ్రి కానీ కొడుకు అని ఒక నామాన్ని పెడతాడు ఆ నామానికి తోడు ఓ రూపం ఉంటుంది ఎదుర్కొన్న రూపం ఉంటుంది ఆ రూపాన్ని కొట్టుకుని వీడు కొడుకుంటూ ఉంటాడు మరి నామము రూపము ఉన్నప్పుడు క్రియ వస్తుంది ఒక కర్మ ఇంటే అయితే దాంట్లో యథార్థము వాస్తవికత ఏమైనా లేదు వాస్తవికత రెండు సతు చితు ఉన్నది జ్ఞాన రూపమైనది ఏది ఉన్నదో అది ప్రకాశిస్తుంది ఏది ప్రకాశిస్తుందో అది ఉన్నది అసతు చితు అవి రెండూ లేవు అవి రెండు మినహాయించి నామము రూపము క్రియ క్రియ అంటే కదలిక ఉంటే సంసారం ఉంటుంది సంసారం అంటే నామరూపాలు తప్పించేంటారు ఇప్పుడు మీరు చూడండి వీడు కూర్చుని మెడికల్ రిప్రజెంటేటివ్ కా రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటాడు రైలు పెట్టిలో కూర్చున్నాడు కంపెనీ వాళ్ళు టికెట్ ఇస్తారు హాయిగా భోయినవది చూశాడు రైలు పెట్టిలో కూర్చుని ఉన్నాడు సంసారం ఉంది వాడికి ఏమీ లేదు కానీ సంసారం ఉంది వాడో సంసారి వాడు భార్య పిల్లలు ఇల్లు వాకిలి వాటన్నింటినీ తలచుకుంటూ ఆ సంసారాన్ని మోసుకుంటూ పోతూ ఉంటాడు రైల్లో ఆ పెట్టినండా మందులు మోసుకుపోతూ ఉంటాడు ఈ సంవసారాన్ని కూడా బుద్ధి మోసుకుపోతూ ఉంటాడు ఈ సంసారం బుద్ధి ఎందు నిబిడీకృతమైన ఈ సంసారం యొక్క స్వరూపమేమి అంటే నామ రూపాలు తప్పింకే ఉందండి ఒక భావన ఒక థాట్ ఉంటుంది ఆ థాటే రూపము ఆ థాట్కి పెట్టుకున్న పేరు ఒకటి ఉంటుంది అదే నామము ఓ థాట్ ఒక లేడీ థాట్ వస్తుంది ఆ లేడీకి ఆయన పెట్టుకున్న పేరు నా భార్య నామము రూపము అవే ఉన్నాయి ఇంకంతకంటే ఇంకేమున్నాయి సో ఆ సంసారము అంటే మీరు అంటే ఆ తత్వాన్ని అలా తోటి వెలుగులో వస్తువుని దర్శించినట్టుగా మీరు దర్శించాలని నా అభిప్రాయం అందుకోసం నేను అలా డెమోన్స్ట్రేట్ చేస్తూ ఉంటానండి యూ యూ షుడ్ బి ఏబుల్ టు సీ దాట్ మీరు ఏదైతే సంసారం అంటున్నారో అది నామరూపాలు తప్ప ఇంకేమీ కాదు ఆ నామరూపాలు కూడా మీరు ఊహించుకున్న నామరూపాలు తప్ప ఇంకంతకంటే వేరే ఏమీ లేదు ఓ మహాత్ముడు దృష్టాంతం చెప్పాడు వీడు బ్రహ్మచారి ఒక అమ్మాయిని చూశాడు చూసి ఐ లవ్ హర్ అనుకున్నాడు ముందు మనస్సులో ఈ ఏమిటి లవ్ నామరూపాలండి వీడి మనస్సులో ఒక భావము కలిగినది ఆ భావానికి వాడు పెట్టుకున్న పేరు లవ్ మనస్సులో భావమేగా అంతకంటే వేరే ఉంది సో లవ్ ఐ లవ్ హర్ అని అనుకున్నాడు అనుకుంటే ఓ ఫ్రెండ్తో చెప్పాడు ఐ లవ్ హర్ అని ఐ లవ్ హర్ అని నాతో చెప్తా పెట్రామోహం వెళ్ళి ఆవిడితో చెప్పమన్నాడు అంటే వెళ్ళి ధైర్యం చేసి ఆవిడ చెప్పాడు ఐ లవ్ యూ అని చెప్పాడు అంటే ఆవిడ నో అంటే అక్కడికి అది పూర్తయి ఉండిది కానీ ఆవిడ నో అనుకుండగా ఓ చిరునవ్వు నవ్వింది ఆ చిరునవ్వు నవ్వినప్పుడు బొగ్గల మీద సొట్టలు చిన్న సొట్టలు ఉండబడ్డాయి అవి కూడా చూశాడు వీడు చూసి ఆ మో ఇంకేముంది నా ప్రేమ ఫలించేసింది అనుకున్నాడు అంత నామరూపాలండి అంతకంటే ఇంకేముంది ఫైనల్ గా ఒక డైమండ్ రింగ్ ఒకటి కొని పట్టుకెళ్ళి ఆవిడికిచ్చి ఐ లవ్ యూ అని వీడు చెప్పాడు ఆవిడ దాన్ని స్వీకరించింది పెద్దలందరూ కలిసి వివాహం ఉన్నారు ఐ సో ఐ లవ్ యూ ఐ ఐ మ్యారీ యూ అన్నాడు ఓకే మ్యారేజ్ అయింది సో నవ్ ఇంకా లవ్ లేదు ఇంకా మ్యారేజ్ ముందున్న లవ్ ఏదో అదే లవ్ ఇంకా తర్వాత సంసారమే సో యూఆర్ మై వైఫ్ డూ యూ లవ్ మీ అని అడిగింది why do you ask your wife and <laughs> <laughs> you ante garu i love you all lead your my wife love the wedding mundu unnadi love pellain taruvatha inka love emiti inka samsarame wife ayinde kontha kaalam ayindi kontha kaalama ayin taruvatha i hate you annadu i love you point your my wife adhi point i hate you annadu aa taruvatha kontha kaalanke divorce tisuni she is my ex wife ani pai <laughs> ga paricheyam cheyadam kuda ha lo how do you do she is my ex wife ani friend ki paricheyam chestaru aidantha america katha akaramamulu sala routine idu ippudu weedo i love you a stages juptuna i love you you are my wife i hate you you are ex wife for e for evetandi mi నామరూపాలండి వాడి మనస్సులో చెలరేగే నామరూపాలు తప్పింది ఏం లేదండి నామరూపాలు నో అదర్ స్ట్రెంగ్త్ అండి నామరూప కర్మాత్మక సంసార ఇదంతా కూడా అవిద్యకి విషయము ఈ అవిద్యా విషయాన్ని అంతరీ కూడా ఆ బ్రహ్మవిద్యా బ్రాహ్మణులు చెప్పారు ఎలా చెప్పారు త్రయంవా ఇదం నామ రూపం కర్మ అది అన్యోసవు అన్యోహమస్మి అని మొదలుపెట్టి ఉపసంహారం చేశారు పూర్తి చేశారు ఏమని ఇదంతా కూడా నామరూపాలయ్యా మూడేవి నామ త్రయంవా ఇదం సర్వం నువ్వు అనుకుంటున్నా ఈ సంసారమంతా కూడా మూడు ముచ్చటగా మూడు నాలుగోది లేదు దాంట్లో ఏమిటా మూడు నామము రూపము కర్మ ఇప్పుడే మీరు ఆలోచించుకోండి సంసారం ఎలా ఉందో మీరు ఆలోచించుకోండి ఓ పేరు పెట్టుకుంటాం ఆ పేరుతో పాటు రూపం ఉంటుంది రూపం లేకుండా పేరు ఉండదు పేరు లేకుండా రూపం ఉండదు రూపం ఉంటుందో పేరు ఉంటుంది ఏవో యాక్షన్స్ ఉంటాయి యాక్షన్స్ మంచి అయితే సుఖాన్నిస్తాయి చెడు అయితే దుఃఖాన్ని ఇస్తాయి నామరూపాలు మాత్రం సమానం నామరూపములు మంచి కర్మ సుఖము నామరూపములు చెడు కర్మ దుఃఖము సుఖ దుఃఖముల యొక్క సమ్మేళనానికే సంసారము ఉంటాయి అంటే సంసారం ఉంటాయి నామరూపం కర్మ ఇది ఉపసంహృత ఇదంతా కూడా సంసారాన్ని ఉపసంహారం చేశారు అంటే ఆ విధంగా అటు బ్రహ్మవిద్యా విషయమైన ప్రత్యేగాత్మని బోధించి దానికి ఆపోజిట్గా అవిద్యా విషయమైనటువంటి సంసారాన్ని కూడా బోధించినారు ఇదంతా గడచిన బ్రాహ్మణం యొక్క సారం उत्कर्षलक्षण ब्रह्मलोका अधोबाव स्थावरा अशास्त्रीय पूर्व प्रदर्शि वयाहेत्यादिना ब्रह्म विद्याब्राह्मणा की मुं ఓ బ్రాహ్మణం ఒకటి అది ద్వయాహై ప్రాజాపత్యాహ అని ప్రారంభమవుతుంది మీరు ఆ ఫస్ట్ వాల్యూమ్లో ఉన్నా ఇవన్నీ ఓసారి చదవండి నవల చదివినట్టుగా చదవండి ఫస్ట్ వాల్యూమ్ కూడా మీ దగ్గర పెట్టుకోండి మీరు మరీ అంత సెకండ్ వాల్యూమ్ ఒక్కటే తీసుకోవడం కాదు నాకు నారాయణ అని చెప్పాడు సెకండ్ వాల్యూములు అన్ని అయిపోయాయండి ఫస్ట్ వాల్యూములు థర్డ్ వాల్యూమ్ లు మాత్రం ఉన్నాయని చెప్పాడు సెకండ్ వాల్యూమ్ తీసుకున్న వాళ్ళు ఫస్ట్ వాల్యూమ్ థర్డ్ వాల్యూమ్ కూడా తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే పాపం వాళ్ళు సీతారామ ఆదిశంకర్ ట్రస్ట్ వాళ్ళు వాళ్ళు అనలేదు నాతోటి మేము సెకండ్ వాల్యూమ్ ఇవ్వండి అది తీసుకుంటే మొత్తం అంతా తీసుకోండి లేకపోతే ఊరుకోండి అని ఎందుకంటే నా మీద ఉండే ప్రేమతోటి స్వామీజీ మీరు ఎలా చెప్తే అలాగా కానీ మామూలుగా అయితే మూడు కల్పిస్తాము కానీ మీరు ఎలా చెప్తే అలాగే కాబట్టి అలాగా దట్ ఈస్ ది సిస్టమ్ కాబట్టి సెకండ్ వాల్యూమ్ తీసుకున్న వాళ్ళు కొంచెం ప్లాన్ చేసుకుని పెద్ద ఖరీదేమీ కాదు ఫస్ట్ అండ్ థర్డ్ కూడా మీ దగ్గర పెట్టుకుంటే సమగ్రంగా ఉంటుంది ఆ ఫస్ట్లో ఉన్నా ఇవన్నీ ఫస్ట్ వాల్యంలో మొత్తం కథంతా ఉంది ఎప్పుడైనా ఒకసారి చదవడానికి అవకాశం ఉంది అక్కడ ద్వయాహవై ప్రాజాపత్యా ప్రజాపతి గారు అంటే హిరణ్య ఆయనకి రెండు సంతానాలు ఉన్నాయి ఆయన సంసారే ఆయన సంసార కాబట్టి మనం సంసారులమైన ఎవరు ఆ రెండు సంతానాలు ఏమిటంటే దేవతలు అసూరులు దేవతలన్నా మనమే అసూరులమన్నా మనమే మంచి ప్రేమగా ఉన్నప్పుడు దేవతలే ద్వేషం ప్రదర్శిస్తే అసూక్ అంతే ఈ ఈ దీంట్లో ఈ సంసారంలోనే శాస్త్రీయ ఉత్కర్షలక్షణ బ్రహ్మలోకాంత మీరు ఆ శాస్త్రీయమైనటువంటి సంసారాన్ని అంటే నామరూపకర్మాత్మకమైన సంసారాన్ని శాస్త్రీయంగా నిర్వహిస్తే अया अव रूपू कर्म तपेमी लेम रूप आर्म वेदम चेत बोधड़ विधा अंत धर्मबद्ध निर्वहिस्ते आसार उत्कर्ष पगल उत्कर्ष लक्षण संसारमे बंधमे बंधन कोकर्ष उ जैरानी కానీ ఏ క్లాసు ఇన్మేట్సు డి క్లాస్ ఇన్మేట్సు అంత ఎడా ఉండదు ఆ సంసారంలోనే ఒక ఉత్కర్ష వస్తుంది మీరు శాస్త్రీయమైన కర్మలనే అనుష్టిస్తే అంటే ఆ ఆ కర్మను శాస్త్రబద్ధంగా ధర్మబద్ధంగా కనుక మీరు చేస్తే శాస్త్రీయమైన ఉత్కర్ష అంటే అభివృద్ధి ఎంతవరకు ఈ అభివృద్ధి అంటే బ్రహ్మలోక బ్రహ్మలోకము వరకు కూడా అభివృద్ధి అంటే దేహత్యాగం తర్వాత స్వర్గాన్ని పొందొచ్చు స్వర్గం కంటే పైన తపహ జన మహహ అనే లోకాలున్నాయి ఆ పుణ్యలోకాలని పొందొచ్చు అంతేగాక వాటన్నిటికంటే పైన ఉండే సత్యలోకాన్ని కూడా పొందవచ్చు అంతవరకు సంసారమే సంసారంలో ఉత్కర్షది ఇక అవే నామరూపాలు కర్మ కానీ మీరు వాటిని శాస్త్రీయమైన విధి విధానాన్ని తిరస్కరించి ధర్మాన్ని త్రోసిపుచ్చి మీ మన్మాని అంటారు అంటే మీ మనస్సుకి నచ్చిన విధంగా చేసుకుంటూ పోతే ధర్మమా కాదా అని చూసుకోకుండగా మన్మానిగా చేసుకుంటూ పోతే ఏమవుతుంది అధోభావశ్చ స్థావరాంత ఇప్పుడు ఎక్కడికైనా పెళ్ళిళ్ళు వాటికి భోజనానికి వెళ్తారు వెళ్తే మీకు నచ్చినట్టుగా భోజనం చేసి తక్కువ వచ్చారనుకోండి మీ మనస్సుకు నచ్చినట్టుగా కొద్ది రోజుల్లో డయాబెటీస్ మొదలైనవి వస్తాయి అలా కాకుండా ఈ టేబుల్ మీద ఉన్న డిషెస్లో వాళ్ళతోచిన వాళ్ళు పెడతారు మనం చూసుకోవాలి ఈ డిషెస్లో ఏమిటి మంచిది అక్కడ కొంత వెజిటబుల్సు రైస్ కొంచెం తక్కువ తీసుకుని వెజిటబుల్సు అవి తీసుకుని స్వీట్లు తక్కువ తీసుకుని పండు ముక్కలు కనుక వాళ్ళు పెడితే అవి తీసుకుని ఆ రకంగా మీరు మితంగా పెళ్లిగారు భోజనం కదా అని ఫ్రీగానే కాకుండా మితంజా కలిగ వీరు తీసుకుని బయటపడితే మీకు ఆరోగ్యం శరీరం అలాగ మిగిలిది కాదు శరీరం అలాగా కాటికి చేరేదే కానీ శరీరం ఉన్నంత వరకు ఆరోగ్యంగా మీరు మంచిగా చేసుకుంటే ఆరోగ్యం మంచిగా చేసుకుపోతే అనారోగ్యం జీవభావం కూడా అట్టిదే సంసారం కూడా అట్టిదే మీరు అశాస్త్రీయమైన పద్ధతిలో నామరూపములను కర్మలను వ్యవహరించినట్లయితే అధోభావ అదే సంసారంలో క్రిందికి పో ఉంటా ఈ క్రిందకి పోవడం అంటే ఎంతవరకు మనుష్య జన్మలో ఉన్నారు మధ్య ఇంకా క్రిందకి పోవడం అంటే ఏమిటి పశు మనిషే పశువుగా బతకచ్చు కూడా తాగేసే అడ్డంగా రోడ్డు పడిపోతే అది పశుజన్మ సమానం కాలేదు కాబట్టి లేదా మనిషి పశువుగా జన్మించవచ్చు లేదా ఇంకా క్రిమికీటకాది జన్మ ఇంకా అంతకంటే అధర్మము ఈ పొదలు పిచ్చి మొక్కలు అలాంటి జన్మ స్థావరాంత అధోగతిహి ఇది కూడా బ్రహ్మవిద్యా బ్రాహ్మణానికి ముందున్నటువంటి ద్వయాహ అని మొదలైన బ్రాహ్మణంలో విస్తారముగా నిరూపించబడినది సంబంధ గ్రంథం ఎలా ఉందో చూడండి శంకరాచార్యుల సంబంధ గ్రంథము అంటే మొత్తం జరిగిన వ్యవస్థనంతని కళ్ళకి కట్టినట్లుగా చూపిస్తారు తరువాత రాబోయేటువంటి బ్రాహ్మణుల విషయమేటో కూడా చెప్తున్నారు ఏ తస్మాత్ అవిద్యా విషయాత్ విరక్త ప్రత్యయబ్రహ్మ విద్యా అధికారిదా తృతీయ అధ్యాయ ఉపసంహ మస్త అవిద్యా విషయ తృతీయ అధ్యాయం అంటున్నారు ఆయన మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం అని మీరు మూడవ అధ్యాయానికి వెళ్తే అక్కడే ఉండదు ఈ మూడవ అధ్యాయం ఇది ఆరణ్యక క్రమంలో మూడవ అధ్యాయం కాబట్టి ఉపనిషత్ క్రమంలో ఏమిటవుతున్నది మొదటి అధ్యాయం కాబట్టి ఆయన ఆరణ్యక క్రమంలో చెప్తున్నారు ఆయన నిన్న మీకు ఈ వివరాలన్నీ చెప్పాను సో మూడవ అధ్యాయం నందు అనగా ఉపనిషత్తులో మొదటి అధ్యాయంలో ఈ సమస్త అవిద్యా విషయ ఉపసంహృత ఈ అవిద్యకి సంబంధించిన విషయ సమాచారం అంతా కూడా విస్తారంగా చెప్పి ఉపసంహారం చేస్తున్నారు విద్య కావాలి కానీ మనకి ఈ అవిద్య గోళ మనకెందుకు ఈ అవిద్యకి అవిద్యకు విషయమైన సంసారము ఎడల మీకు తగినంత వైరాగ్యము ఉన్నదా లేదా మీకు ఒక విషయం చెప్తున్నా కర్మ ఇల్లు వాకిలి సంసారము దాంట్లో ఉండే భోగాలు తర్వాత భేషజములు కొన్ని ఉంటాయి భోగమే కాదు భేషజం అంటారు తెలుగులో అదో భేషజం అంటే ఇల్లంతా ఊరంత పందిలు వేసి పెద్ద కార్యక్రమాన్ని నేను చేసి నా పేరు ప్రతిష్టలు ప్రపంచమంతా పాకి చేస్తాను మా బంధువులందరిలో నేను ఉన్నతంగా ఉండాలి ఇదో ఇటువంటి భేషజములు ఉంటాయి ఇవన్నీ పెట్టుకుని ఆ కర్మల్ని చేసుకుంటూ ఆ డబ్బులను సంపాదించుకుని ఆ భోగాలను అనుభవిస్తూ ఈ సంసారము సంసారం బరువును మోసుకుంటూ అది బరువును కూడా అనుకోకుండగా అదే బాగుందన్నట్టుగా దాంట్లోనే కాలక్షేపం చేసేస్తో ఉన్నాడనుకోండి వాడికి ఈ బ్రహ్మవిద్య యోగ్యత లేదు వాడికి బ్రహ్మవిద్య పనికి రాదు ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ తేడా మీకు ఈ ఈ వాక్యంలో చెప్పినటువంటి విషయము మీకు ప్రపంచమంతా వేదాంతంలో కనబడుతుంది ఎలాగంటే వేదాంతం కావాలని వస్తారు వేదాంతానికి అధికారం ఉండదు ఏమిటి అధికారం ఉండదు అంటే సంస్కృతం రాదు కాబట్టి అధికారం లేదని నేను అలా చెప్పట్లే సంస్కృతం రాకపోవడం అది వేరే అదొక రకం కానీ ఆ లోటుని మీరు తీర్చిది మీరు దిద్దుకోగలుగుతారు సంస్కృతం రాకపోయినా నువ్వు చింతజేకాయా ట్రాన్స్లేటరేషన్ ఉంది ఆ ఇంగ్లీష్ పదాల్లో మంత్రం నీకు తెలుస్తుంది నేను అర్థం చెప్తాను ఇంగ్లీష్లో నీకు ఇంకా సంస్కృతం రాదనే లోటే కనపడకుండా నేను చేస్తా కాబట్టి సంస్కృతం రాలేదనే లోటు మీకు తెలియదు సమస్య తీరిపోయింది కానీ మీకు సంసార ఎక్కువ ప్రీతి ఉంటే ఈ వేదాంతం పనికిరాదు ఇప్పుడు మీరు వేదాంతం కోసం నా దగ్గరికి వచ్చారనుకోండి నేను మీకు చెప్పాను మూడు రకాల మహాత్ములు ఉంటారని చెప్పాను వేదాంతం కోసం నా దగ్గరికి వస్తే ఏది నీ జాతకం తీసుకురా అని నేను అంటా సపోజ్ జాతకం అనగానే ఏమైపోయింది అక్కడికి ఒక చాతుర్వర్ణ్య ప్రవిభాగ అన్నట్టుగా క్యాస్ట్ క్రీడ్ రేస్ రిలిజియన్ గోత్రం మంత్రం నక్షత్రం అన్ని ఫిక్స్ అయ్యాలేదా జన్మతో సహా ఫిక్స్ అయిపోయింది కదా ఇంకా మీ దగ్గర జాతకం తీసుకురామన్న తర్వాత అజో నిత్య శాశ్వతోయం పురాణ అహన్యతే హన్యమానే శరీరే అనే శ్లోకానికి దానికి సంబంధం ఏం లేదు ఇంకా ఎందుకంటే జన్మకుండలిని పరిశీలిస్తూ అజహ అనే మాటే లేకుండా పోతుంది జాతకం చూసి ఈ జాతకం వేరు ఆ జాతకం వేరు ఆ వేరు అజాతకం వేరు ఇది జాతకం ఇది నీచ జాతకం అంటే అది సంసారం అవుతుందా వేదాంతం అవుతుందా ఏదో దోషం కనపడింది ఏమిటి దోషం అంటే ఇప్పుడు చూడండి ఒక ఆయనకి జాతకం చూశారు పదిహేడో ఏటా జాతకం చూశారు చూసి వీడికి మృత్యు భయము మృత్యువు కలదు అని చెప్పారు జాతకం తొందరగా మృత్యువు వస్తుంది చెప్పారు వస్తుందంటే అలాగే వాళ్ళు చెప్పినప్పుడు భయం వస్తుంది ఇంట్లో వాళ్ళందరికీ ఇంట్లో వాళ్ళు ఆయనే మరి సలహా అడగాలి దీని నుంచి ఆయనే చెప్తాడు ఆ సలహా కూడా ఆయనే చెప్తాడు మృత్యు ఉన్నదైన దోషాన్ని ఆయనే ఆయనే గుర్తుపడతాడు ఆ దోష నివారణోపాయం కూడా ఆయన దగ్గర ఉంటుంది ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే నాడి చూసి ఇది కొద్దిగా జ్వరం ఉందా వాతం ఉందా మరి ఆ వాతం పోయేందుకు కొప్పి ఏదో మందు కూడా ఆయన పెట్టిలో ఉంటుంది సో చూసి మృత్యు దోషం ఉంది మృత్యువు గలదు అని చెప్పారు అంటే మరి అయ్యో పదిహేడేళ్ళు కూడా మృత్యువు అయితే మరి దీని నుంచి ఎలాగండి బయటపడ్డామంటే కానీ మృత్యువు ఉంది మృత్యుయోగము దానికి కూడా యోగం అని పేరు చూసారా ఇది మన కర్మయోగం జ్ఞానయోగం లాగే ఈ మృత్యుయోగంతో పాటుగా సంతాన కూడా గలదు ఒకే జన్మకుండలిలో మృత్యువు సంతానం రెండూ ఎక్కడుంటాయి మరి ఉంది నేను పెట్టానా ఉన్నదాన్ని చెప్తున్నా మీకు మరి ఏం చేయమంటారు మీరు ఆలస్యం చేయకుండా ఓ మంచి అమ్మాయిని చూసి వీడికి ముడి వేసే ఎందుకంటే సంతానం కలగాలంటే అమ్మాయి లేకుండా సంతానం ఎలా కలుగుతుంది కాబట్టి సంతాన యోగం కోసం మీరు పెళ్లి చేసే పూర్వం వాళ్ళు ఇలాగే చేసేవారు ఆయనకి పెళ్లి చేసేశారు ఆ పదిహేడేళ్ల కుర్రాడికి ఓ అమ్మాయి అబ్బాయి పుట్టారు ఆయన మనస్సులో నాకు మృత్యు ఉన్నది మృత్యు ఉన్నది అని బెంగ పెట్టేసుకున్నాడు బెంగ దగ్గరికి వెళ్ళాడు ఎటువంటి మహాత్ముల దగ్గరికి వెళ్ళాడు ముగ్గురు మూడు రకాల మహాత్ములు ఉన్నారు ఈ మంత్ర తంత్ర యంత్ర అది అఘోరకం మహాత్ములు పూజలో వి చేయిస్తారు మీ చేత మీకు మృత్యువు లేకుండా మృత్యు దోష నివారణ చేసేస్తారు అపమృత్యు నివారణ చూడలేదు మీరు ఎక్కడ పెద్ద అడ్వర్టైజ్మెంట్లో అపమృత్యు నివారణ మహాయజ్ఞం జరుగుతూ ఉంటుంది అది అలాంటి మహాత్ముల దగ్గరికి వెళ్తే ఆయన పూజ ఏదో చేస్తారు లేకపోతే ఈ చమత్కారి మహాత్ములు ఉంటారు చమత్కారి అంటే మిరకిల్ మహాత్ములు అంటారు వారి దగ్గరికి వెళ్తే వారు అలాగా ఏదో ఇలా అని లేకపోతే ఏదో విభూతం ఏదో ఇచ్చి మీకు మృత్యువు లేకుండా చేసేస్తారు కానీ ఈయన ఈ మృత్యు మృత్యు మృత్యు అని బెంగపెట్టుకున్న ఆయన ఈ రెండు రకాల మహాత్ముల దగ్గరకు కాకుండా విరక్త మహాత్ముల దగ్గరకు వారి దగ్గర వెళ్ళారు వెళ్తే నేను నీకు తప్పించలేను నీకు మృత్యు వస్తే దాన్ని నేను ఆపలేను నా దగ్గర మృత్యువు నాపే మంత్రాలు తంత్రాలు లేవు మహిమలు అంతకంటే తాయెత్తులు ఇవేమీ లేవు మరి నువ్వు చెప్పు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగాను అడిగితే నేను మీ దగ్గరికి వచ్చాను మీరే నాకు శరణు అని వీడు అన్నాడు తను అంటే ఆయన మృత్యు యొక్క భయాన్ని పోగొట్టగలను అని మృత్యువుని నేను పోగొట్టలేను నాకు చేత నా దగ్గర మహిమలు లేవు తాయత్తులు లేవు మంత్రాలు లేవు తంత్రాలు లేవు జంత్రాలు లేవు ఏమీ లేవు కానీ మృత్యు భయములు నేను పోగొట్టగలను అంటే నాకు అదే కావాలన్నారు అప్పుడు భగవద్గీతను అధ్యయనం చేసి మృత్యుభయాన్ని పోగొట్టుకుని అప్పుడు ఆయనకి తీవ్రమైన విరక్తి కలిగింది సంసారం మీద విరక్తి కలిగితే ఆయన సన్యాసం తీసుకున్నారు ఆయన అఖండానంద సరస్వతి మృత్యు భయ నివారణ చేయగలుగుతా తప్ప మృత్యునివారణ నేను చేయలేను ఎందుకంటే పుట్టిన ప్రతిదేహము విత్తక తప్పదు మృత్యునివారణ ఎవడు చేయలేడు మృత్యు భయ నివారణ మాత్రం చేయవచ్చు జ్ఞానం చేతన అని కాబట్టి మీకు విరక్తి ఉండాలి విరక్తి ఉంటేనే బ్రహ్మవిద్య విరక్తి లేకపోతే బ్రహ్మవిద్య లేదు ఆ విరక్తి వేడికి కలగాలి ब्रह्म विद्या अथंचिद्पी सै वी एलागैना ब्रह्म विद्योग्यता कल कल वीडियो विरक्ति कल संसद विरक्ति कल सो एक अविद्याषया विरक्त अविद्या अने सदर्भ में कलदो अविद्य अनें विशाल क्षेत्र में अविद्यां अज्ञान क्षेत्र ఈ దేవత వేరు ఆ దేవత వేరు నేరు వేరు ఈ దేవతను చేస్తే ఇది వస్తుంది ఆ దేవతను చేస్తే అది వస్తుంది ఈ సుఖం కావాలి ఆ దుఃఖం పోవాలి ఈ డబ్బు కావాలి ఈ పిల్ల ఈ రకమైన సంసారం ఈ అవిద్యా విషయం దీని నుంచి విరక్తి పుట్టేసి నాకు ప్రత్యేగాత్మయ్యే విషయముగా గల కావాలి అని వాడు పట్టుకోవాలి అందుకోసమని ఆ రకమైన వైరాగ్యాన్ని కలిగించటం కోసం ఈ అవి ఈ అవిద్యా విషయమంతా కూడా అక్కడ విస్తారంగా నిరూపించబడినది ఈ వైరాగ్యం అంత తేలిగ్గా రాదు కథంచిదపి సార్ అంటే కష్టం మీద కలుగుతున్నది అందుకోసం ఆ సంసారాన్ని అంత బలంగా లోతుగా విశ్లేషణ చేసి వరి వెలివాడా ఈ సంసారంలో నీకు ఉత్తరణోపాయం లేదు నీవు కోరికలేవో తీర నీకేమీ గిట్టెక్కి ఉపాయం కాదది ఈ ధనము ఇవేమీ ఏది మిగలదు తరాది ఈ బంధువులు ఇవన్నీ మనం పెట్టుకుంటాం అవన్నీ కూడా ఏమీ మిగలవు కోయి నహి అప్నా సును మన అంటే పాట కబీర్ పాట ఈ కబీర్ పాటలను పట్టుకున్నాను నేను సును మన అంటే ఓ మనస్స నేను నీకో మంచి మాట చెప్తా విను అని ఆయన తన మనస్సుకు చెప్తున్నాడు సును మన ఓ మనస్సా విను ఏమిటి కోయి నహి అపన ఎవడు మన నా అపన అనేవాడు ఎవడు లేదు ఏ జీవన్ దో దిన్కా స్వప్న ఈ జీవితము రెండు రోజుల స్వప్నము నంగా ఆనా నంగా కమ్ నేకెడ్ అండ్ గో నేకెడ్ సో ఇది దిస్ ఇస్ ది ట్రూత్ ఈ రకమైన దృఢమైన విరక్తి వీడికి కలగాలి కథంచిద కలిగితే అప్పుడు బ్రహ్మవిద్యాయాం అధికార అప్పుడు ప్రత్యేగాత్మ విషయముగా కలిగిన బ్రహ్మవిద్యకి వీడికి యోగ్యత వస్తుంది అది వీడికి కలగడం కోసం శృతి ఉపనిషత్తు ఆ సంసారాన్ని బాగా విస్తారంగా వర్ణించి మొత్తం అవిద్యా విషయము అవిద్యాక్షేత్రమైన సంసారమునంతనూ కూడా ఉపసంహారము చేయడమైనది చతుర్థేతు చతుర్థే అంటే ఇది రెండోది నాలుగోదంటే రెండోది విషయం బ్రహ్మవిద్యా విషయం ప్రత్యగాత్మానం బ్రహ్మతే బ్రవాణి ఇతి బ్రహ్మ జ్ఞపయ్యామి ప్రస్తుత్రహ్మాకమద్వం సర్వేషశం ఆ సమాసం ఎలాగంటే పదం మీద పదం అలా కలుపుకుంటూ పలకాలి చూడండి క్రియాకారక ఫలస్వభావ సత్యశబ్దవాచ్య అశేషూతమ ప్రతిషేధ నేతి నేత పూర్ణముద పూర్ణమి పూర్ణా పూర్ణము దశ్య